రెండో దిన వృత్తాంతాలు పద్నాలుగో అధ్యాయం ఈ రెండో దిన వృత్తాంతాలు పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచనం ప్రాధాన్యత స్తోత్రం నేనా పరిషత్రా ఈ సయానికి వందనయా ద్వాక చిత్తం వీరి మాత్రం మాట్లాడండి నయా ప్రభమ్మ మధ్యలో ఉన్న దేవానికి వంద పరిశుద్ధాత్మరకు మాట్లాడండి దేవామి బొమ్మని బలపరచండి దేవ ఆకడబో సిద్ధపర్చండి అయ్యా దేవ మీరు మాకు తోడై నడిపించమానికే మ్యాగరించుకుని ఏసిన అడుగుతున్నాం తల్లి ఆమె చాల అదే తన పితనితో కూడా నిద్రింపగా జను అతనికి దావిది పట్టణందు పాత పెట్టిరు అయితే అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ దాజ అయి కదా తండ్రి చనిపోయిండు కథ చనిపోయిన తర్వాత మరి కొడుకు మరి రాజుగా ఆ దేశంలో పరిపాలన చేస్తున్నాడు అయితే ఆ పరిపాలన అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజయ్యను అతని దినములలో దేశము పది సంవత్సరము నెమ్మది పొందెను పది సంవత్సరం నెమ్మది పొందెను ఆశా తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచిన వాడై అన్య దేవత బలిపీఠం ను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవత స్తంభములు కొట్టివేయించి వారి పితృ దేవుడని యహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్ర విధిని బట్టి క్రియలను జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్తంభములను యూదా వారి తీసివేసి అతను ఏలెను బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆశ ఎలా ఉన్నాడంట దేవునికి ఆశ తన దేవుడి యుహో దృష్టికి అనుకూలముగా ఉన్నాడంట దేవునికి పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ యథార్థంగా నడిచిన ఉండను ప్రతి ఒక్క సమస్యను దాంట్లో ఈనకన్నీ ఎదుర్కొనే సమస్యలు వచ్చి కానీ దేవునికి ఎలా ఉన్నాడంట దగ్గరగా ఉన్నాడంట కానీ ఈ లోకం ఆచారంగా ఏది కూడా ఏమి చేయలే ఈ లోకం ఒక రీతిగా ఉంటే ఈ ఆశ ఏ విధంగా ఉన్నాడంట అనుకూలంగా యథార్థంగా యథార్థంగా జీవిస్తూ నడిచినవాడే వాడే ఉండేను అన్య దేవత బలిపీటం తన ఆ దేశంలో మరి ఏమేం బలిపీటంలో అక్కడ వాళ్ళు అన్యులు అన్ని చేస్తూ వచ్చినారు ఆ ఇతను మాత్రం దేవుడు ఇతరులు తనకు ఆజ్ఞాపించినవన్ని చేస్తూ వచ్చిండు అబ్రాహ్మూ ఇస్ అని ప్రతి ఆచరిస్తూ అనే దేవునికి లోబడుకుంటూ మరి యథార్థంగా జీవించాలని ఇక్కడ దేవుడు ఈయనని ఏం చేసిండే యథార్థంగా నడిచిన అన్య దేవులకు బలిపీఠంలో పడగొట్టి ఉన్నత స్థలం పాడు చేసే పతం ను పగలగొట్టి దేవత సమలను కొట్టించాను తీసివేసిండట ఎందుకంటే తన హృదయం నుంచి అన్ని తీసివేసిండు ఇతరుల కూడా మరి చెప్పి వారి పితృడి దేవుడైన యహోను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రు బట్టి విధిని బట్టి పాత నిబంధనలు మరి మోసే ఏం చెప్పిండో విధులు ప్రతి అనుసరించి నడుచుకుంటూ మరి వచ్చినటంట మరి ఎటువంటి క్రియలన్నీ జరిగించుటకు యూదా వారిని ఆజ్ఞాపించిందట ప్రతి ఒక్కరికి చెప్పిందంట చూడండి మనం దేవుని మన పితృ దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనకి ఏది చేసిన దేవుడు మనకు అన్ని కార్యాల చేయగలుతాడు కానీ మరి మనం ఎట్లా ఉన్నాడ దేవునికి దూరంగా ఉన్నామేమో అని తన యూదా వారికి ఆజ్ఞాపించిందట ఉన్నత స్థలం సూర్య దేవతను యూదా వారికి అన్నిటి నుండి తీసి వేసాను కదా ప్రతి ఒక్కటి కూడా ప్రతి అక్కడ ఏ మరి పాత నిన్న ఇద్దలేకపోదు మన దేవతను అన్ని చేసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చిన అనుసారంగా జీవిస్తూ దానికి లోబడుతూ మరి ప్రతి ఒక్క దానికి మరి దానికి మొక్కుతూ వచ్చున్నారు కానీ ఇతని మాత్రం దేవునాత్మ ఉన్నది కాబట్టి దేవునికి యథార్థంగా జీవించాలని తన అనుకుంటూ మరి ఏం చేసిందంట ప్రతి ఒక్క ప్రతి మను మరి ఏ ఇక్కడ అన్ని తీసివేస్తూ మరి మరి దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఈయన వచ్చిన్నాడంట అయితే ఇంకా వచ్చిన్నాడు అయితే అక్కడ యహువా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూతా దేశంలో ప్రాకారంగా పట్టణం నుంచి కట్టించిందంట ఇంకేం చేసిందంట యహువా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతని యూతా దేశంలో ప్రాకారాలను దేవుడు ఏం చేసిందంట ఆయన ద్వారా కట్టించిందంట చూడండి మనమైతే ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా జీవిస్తామో దేవునికి యథార్థంగా ఉంటామో మన సమస్య నుంచి దేవుడు ప్రతి ఒక్కటి కూడా తీసేసి ప్రతి ఒక్కటి కూడా నడిపిస్తానంట మన అనుకున్నా అన్ని ప్రార్థనలో చేస్తుంటాడు కానీ ఎప్పుడైతే మనము దేవునికి లోబడాలా యథార్థంగా ఉండాలా అనుకూలంగా జీవించాలా ఆయన మాటకు లోబడాలా దేవుడు ఏం చెబుతున్నాడు అనేది దేవుడు మాటకు లోబడాలా పదిహేను అధ్యాయం మొదటి వచన ఆ కాలం దేవుని ఆత్మ ఉభేది కుమారుడైన ఆచర్యం మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొన పోయి ప్రకటించను ఆశా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షం ఉన్న ఏడల ఆయన మీ పక్షం ఉండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఏడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయన విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించును ఇక్కడ ఏమంటుండు ఒక ఆత్మ దేవుని ఆత్మ ఉభేతన కుమారుడైన హజర్యం రాగ అతడు ఆశాను ఎదుర్కొని ఇలాగో ప్రకటన చేసినట్ట దేవుని ఆత్మ ఆయన మీదికి వచ్చిందంట ఆ ఆశ యుధవారులారా బెన్య మీరందరూ నా వినుండి మీరు యహో యహోవ పక్షం నున్న పక్షము వారైన ఎడలా ఆయన మీ పక్షం ఉండును కదా దేవుడు ఏమిటంట మన పక్షం నుంటే దేవుడు కదా దేవుని పక్షాన్ని దేవుడు మన పక్షనా ఉంటాడు కదా దేవుడు ఇంకేమంటుడు మీరు మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఆయన మీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడంట అప్పుడు దేవుని బిడ్డలు దేవునికి దూరంగా దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఐపుప్తి తీసుకొచ్చి మరి దేవుడు పరమకానాన్ని నడిపియాలనిచ్చాన ఎంతో అనుకున్నాడు మోస ద్వారా కానీ ఇజ్రాయల్ ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ వచ్చే దేవుణ్ణి పక్కకు పెట్టేసి మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి ప్రతమలను చేసుకుని మరి దేవతలను చేసుకుని ఉన్నత సంబంధం చేసుకుని మొత్తం వాళ్ళు దేవునికి దూరం మరి ఎక్కడ దేవునికి దూరంగా దేవుడు వాళ్ళ పక్షన లేకుండా అయిపోయేసరికి వాళ్ళకేం కలిగింది కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా పక్షం నేను మీ పక్షం నుంట కదా దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతు ఆయన విచారణ చేసే ఏడల ఆయన నీకు ప్రత్యక్షమైతాడు మనం విచారణ చేయాలా దేవుడి దగ్గర కూర్చోవాలా దేవుని ప్రార్థించాలా మూర పెట్టాలా అని స్వరానికి కోసం ఎదురు చూడాలి దేవుడు మరి ఎప్పుడైతే మనం దేవుని ఎప్పుడు ధ్యానిస్తామో దేవుని స్వరాన్ని మనము వినగలుతాం దేవుడు వాక్యము మనకు కనిపిస్తుంది దేవుడు పైగా నుంచి అనేక విధాలని మాట్లాడుతాడు అయితే వాళ్ళకు విచారణ చేసే ఏడా దేవుడు ఏమాతడట ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు మీరు ఆయన అనుసరించిన ఆయన మిమ్మల్ని విసర్జించు కాదా ఆయన ఏమంటున్నా ఆయన విసర్జించిన ఏడన ఏమవుతాడంటే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరగా ఉంటామో ఆయనకైతే అనుకున్నంగా ఉంటామో యథార్థంగా ఉంటామో పరిశుద్ధంగా ఉంటామో ఎప్పుడైతే ఆయనకు అనుకున్న మొరపెట్టినామో దేవుడు ఏ మెథడ్ అంటే ప్రత్యక్ష మెథడ్ మీరు నన్ను దూరం చేసుకుంటే నీకు నేను దూరం అవుతా ఆయన దగ్గర కావాలంటే మనం మోఖరించి దేవుని దగ్గర మొరపెట్టాలా దేవుడు నా కోసం కలర్ సిమ్మిన మన్నించి త్యాగం అయిండు కదా ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన మధ్య జీవితాడు అప్పుడు మనం దేవుడు ఎన్ని కార్యాలన్నా ఇక్కడ ప్రార్థన చేసి మనం అడిగినాం అని కొమ్మని అనుకున్నాయని నెరవేర్తాయి కదా దేవుడు ఇక్కడ మన ఆశ మరోపేదన్ ఇక్కడ ఆయన మీద ఆత్మ దిగినప్పుడు ఆయనతో మాట్లాడుతూ దేవుని బిడ్డల మీరు ఇలా జీవించండి దేవుడు మీకు అన్ని కలవ చేస్తాడు ఇక్కడ చాలా దేవునికి దూరంగా మరి జీవించినారు దేవునికి అనుసారంగా జీవించలేదు వాళ్ళ ఇష్టం చేసుకున్నారు శ్రమారు అయితే దేవుడు ఏమంటుడు ఆయనలో ఉండి మీరు ప్రత్యక్షం కావాలంటే మీరు మొరపెట్టాలా ఆయన దగ్గర కూర్చొని విచారణ చెయ్యాలా చేసే అని అంటున్నాడు ఇంకేమంటున్నాడు దేవుడు నిజమైన దేవుడైన ఉపదేశము ఉపదేశము చేయి యాచకులైన ధర్మశాస్త్రులైన చాలా దినములు ఇజ్రాయేల్ లకు లేకుండా ఇక్కడ ఏమైనదంట ఉపదేశము వాళ్ళకు చెప్పేవాళ్ళు పేరు వాళ్లకు ఏమైపోయింది దేవుని దూరం పెట్టినారు ప్రతిమగా చేసుకున్నారు దేవుని విసర్జించున్నారు అందుకే వీళ్ళకి ఏమైందంటే ఇక్కడ ఉపదేశం దొరకలేదంట చెప్పేవాళ్ళు లేరు యాజకులు మరి సేవకు చేసేవాళ్ళు అప్పుడు లేరు ఇంకా ధర్మశాస్త్రం మరి ఇక్కడ వాళ్ళకు దొరకలేదంట బైబులు దేవుడు వాక్యము దొరకలేదు వాళ్ళు ఎట్లా ఉన్నారంట చాలా దినములు ఇజ్రాయల్ ప్రజలకు లేకుండా మరి ఎట్లా అయినారంట దూరం అయిపోయినారు తమ శమ జు వారి ఇజ్రాయలకు దేవుడైన యహోవా యొద్దకు మల్లికొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైనాడంట ఎందుకు దేవుడు మన దూరం పెట్టిన వాళ్ళకి శ్రమ అయిపోయింది మన దూరం పెట్టినప్పుడు పైగుళ్లేదు సేవను లేదు స్వార్థను లేదు వాళ్ళకి ఏం దొరకకపోతే వాళ్ళకి ఏమైపోయింది శ్రమ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే దేవుని జాగ్రత్తగా బెతికినరో దేవుడు వాళ్ళకి అప్పుడు ప్రత్యక్షమైన అంట చూడు ఇప్పుడు మన సమస్యలో కూడా ఇప్పుడు ఏదన్నా దేవుని ఎప్పుడైతే మన నిమిషాను ఇప్పుడు నిమిషం నిమిషం మనము ధ్యానిస్తూ ఉండాలా కాదా ఈ లోకం అంతా నశించిపోతుంది ఇక చివరి దినాలు దగ్గర అయిపోయినాయి కానీ దేవుడికి దగ్గర ఎవరు జీవిస్తలేరు మతంగానే జీవిస్తాం ఇప్పుడు ఇంతసేపు మనం ప్రార్థన చేసాం ఇంతసేపు మనని బయటనే ఉంటాయి దేవుడికి దగ్గర ఉండదు ఎవరు అనుకున్న జీవించలేరు దేవుడు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకో నేను సత్యంలో అనుకో దేవుడు గూఢనసం చాలా బయటపరిచాడు ఎందుకంటే మా జీవితంలోనేమో చాలా చూసినాం మేముడు ఒక అన్యులమే కాని దేవుడు ఎప్పుడైతేనే ఆయన దగ్గరకు వచ్చినడో సన్నిధికి ఎప్పుడైతే మా ఇంట్లో అంత విగ్రహాలది కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినో దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నాకు అన్ని చూపిస్తూ నేను దేవుడు నాకు ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటాడు నడిపిస్తూనే ఉంటాడు ఆయన చిత్రం నేను కూడా నేను చెయ్యను ఆయన మాటకే నేను లోబడుతాను కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్క సంతే విషయంలో అయినా కూడా నేను ప్రార్థన పూర్వకంగానే చేసుకుంటా ఇప్పుడు మా అక్కడ కూడా నాకు రక్షింపబడ్డది ఆమె కూడా దేవుడు పూర్వకంగానే నడుచుకుంటది కానీ ఎన్నో విధాలుగా శ్రమ కూడా దేవుడు ఎప్పుడైతే మేము మూడు గంటల రాత్రి మాకు కూడా ప్రార్థన పాలకేసే దేవుడు స్వరాన్ని ఆమె పిన్నది వాక్యం కూడా ఎన్నో సార్లు దేవుడు అమ్మకు దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు ఆమెకి దేవుడు ఒక గొప్ప దేవుని పలికెట్టాడు అక్కడ కట్టుకుంది దేవుడు దేవుల్లో నిర్సించుడు కానీ అక్కడ దేవుడు చర్చ అనేది ఇప్పుడు అక్కడ ఏర్పడ్డది ఎప్పుడైతే మనం దేవుడికి తెగ్గా ఉంటాయి ఎందుకంటే అక్క సేవ చేసేది కాకపోయేది స్వార్థ చెత్త కాదు ఎప్పుడైతే మన దేవుని శక్తి పొందుకున్నా పరిశుద్ధాత్మ అస్సలు పొందుకోలేదు దేవుని శక్తి అయినా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పొందుకోలేదు కానీ నేనే పొందుకునే సేవలో ఉండేదాన్ని అక్క అనుకునేది ఎప్పుడు చూసినా నాకు ఒక శ్రమ శ్రేమ శ్రేమ శ్రేమ అనుకుంది అనుకోకుండా ఆమెకు ఒక రోజు ఇట్లానే ఏడుచుకుంటూ కన్నీళ్ళు ఉండి ఇట్లా వాక్యం చదువుతుంది ఒక చదువుతుంటే ఒక రోజు ఒక లాంటి శక్తి ఆమెదికి దిగిందంట దిగా ఆమె కార్యాలు అక్కడ అన్ని చూస్తూ వచ్చింది అక్కడప్పుడు దేవుడు సన్నిధి అక్కడ ఏర్పడేది వాళ్ళింట్లోనే దేవుడు సన్నిధి ఏర్పడ్డది అప్పుడే అందరూ వస్తుము ఆరాధన అన్ని జరుగుతూ ఆమెకు సావాసం లేదు ఇక్కడ మనకు సావాసం ఉంది ఆ వరంగల్లో ఉంటది అక్కడ సావాసం లేదు ఎప్పుడైతే ఆమె దేవుని శక్తి వందుకుందో ఆమెకు దేవుడు వాతించటం మాట్లాడుతూ ఉండడట అక్కనే నాకు స్వయంగా చెప్పింది నాకు ఇన్ని రోజు నాకు తెలియదు ఎప్పుడైతే జాగ్రత్తగా దేవుణ్ణి గెలికినో నేను దేవుని స్వరాన్ని వినగలుగుతున్నా అనుకున్నాను కదా ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో దేవుని స్వరము ఆటోమేటిక్ గా మన దగ్గరకు దేవుని కార్యాలు కూడా అయితూ ఉంటాయి ఎందుకంటే మనం సేవలో వాడపడాలా దేవుని స్వరాన్ని వినాలా ఆయన ఆత్మ ముఖ్యంగా పొందుకోవాలా ఎప్పుడైతే పొందుకుంటాం ఎందుకంటే దేవుడు చనిపోయి తిరిగి లేచి ఎప్పుడైతే ఆయన మన ఆత్మను ఆదరణ కథని పంపించడు దాన్ని మన కంటి సంగతులు అర్థమవుతాయి దేవుని ప్రేమ అనేది అప్పుడైతే ఆయన ఆత్మ పొందుకోవాలా అయితే దేవుని బిడ్డలు ఇక్కడ యథార్థంగా జీవించలేకపోయినారు దేవునికి అనుకున్నాక జీవించలేదు కదా దేవుడు మన గురించి ఎంతోగానో తపన పడుతూ ఉంటాడు తన పిడ్డల కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు కానీ మనమే దేవుడికి దూరం అవుతాడు కొన్ని సమస్యల వల్ల కానీ అట్లా కావద్దు ఎప్పుడు ధ్యాన తినము దేవుడు ధ్యానించాలా మన హృదయంలో బలిపీఠం కట్టుకోవాలా దేవుడి కోసం కట్టినప్పుడు మన కార్యాలు మన జీవితంలో దేవుడు అన్ని చేస్తుంటాడు కానీ శోదలు వస్తాయి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా దేవుడే మరలని చూపిస్తాడు కాదు ఎప్పుడైతే మతకు ఇప్పుడు కొన్ని మన దేవుణ్ణి అడిగితే వాళ్ళకు మార్గం కావాలా దీని గురించి నాకేం తెలియదు మరి ఏంటి దేవాని అన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు దానికి మార్గాన్ని కూడా చూపిస్తాడు ఎందుకంటే మన దగ్గర గొప్ప దేవుడు జీవంగల దేవుడు పరిశుద్ధుడు అన్నీ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే ధ్యానించుకొని ఉంటామో దేవుడు మన మధ్యన ఇజ్రాయాల ప్రజలకు కూడా అది చెప్తూ మరి ఒక్కొక్క ఆత్మరూపకంగా దేవుడు వీళ్ళకు బయలుపరుస్తా ఉన్నాడు కానీ అను అనువున కానీ దేవుడు ఆత్మ డప్పింపు ఎప్పుడు ఉంటాయి ఈ రోజు నీంట్లో దేవుని పిలిపి ఉంది కాబట్టి మనం అందరం జస్ట్ కూడుకుని ఉంటాం మాట్లాడుతుంటాడు దేవుడు స్వరం చేత వినాలా దాని ప్రకారం నడుచుకోవాలా ఈ రోజు మనం కూడుకొని ఆయన కూర్చొని ఆయన సరిదికి ఇక్కడ లాక్కొని మనం తీసుకొని వచ్చినాడు అందుకే ఆయనకు లోబడి జీవించి ఆయన ప్రకారం నడుచుకున్నాం అనుకో దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని కూడా ఆహ్మలకు నడిపిస్తాడు సేవలో వాడపడతారు ఈ లోకం అశాశ్వతమైనది శాశ్వతమైనది కాదు కానీ పరలోకముల దానికోసం మన ప్రాయసం దానికోసం సత్యం నడుచుకోవాలా దాని మాటకు లోబడి దేవుడు ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకుని జీవిస్తే దేవుడు మరి ఇజ్రాడ ప్రశం చేసిన బేలు కూడా మన మధ్యలో చేస్తుంటారు వాళ్ళకైనా చేసిన దేవుడు ఇక్కడ వాళ్ళని బలపరుస్తూ అప్పుడు వాలకు ప్రత్యక్షం అయితే దేవుడు ఇలా ఉన్నాడా మాకు చెప్పేవాళ్ళు లేరు వార్త చేసేవాళ్ళు మనకు లేరు అయ్యో బైబుల్ కూడా నా మధ్యలో ధర్మశాస్త్రం లేదు ఈ రోజు మనకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిండు నేను ప్రతాదం నడుచుకోలేకపోతున్నాం కూర్చొని తిని నేర్చుకోలేకపోతున్నాం కానీ దీనికి లోబడి ఉండాలా దేవుడు చెప్పిన బాట ప్రతాదం నడుచుకుంటే దేవుడు పక్కొక్క గంటలో మనకు స్నానం విలువ అన్ని ఇస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు దేవుడు